శ్రీ గురుభ్యో నమ శ్రీగణేశాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి ప్రసిద్ధోపదేశా షాండి విద్యా అని ఛాందోగ్యోపనిషత్తులో ఒక ఉపాసనను మనం చదివి ఉన్నాము విద్యాంచే ఉపాసన విద్యాశబ్దానికి రెండర్థాలు ఉపాసన జ్ఞానము రెండు విద్యా అనబడతాయి సో షాండిల్య మహర్షి చేత దర్శించబడిన ఉపాసన అది ఒక్కసారి మీకు గుర్తు చేస్తా అది మీరు చదివారు పూలంకషంగా అది ఎలా ప్రారంభమవుతుందంటే సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత ఉపాసన చేయాలి ఎప్పుడు ఉపాసన ఎలా చేయాలో తెలుసునండి శాంతుడై చేయాలి శాంత శాంతుడై చేయాలి మీరు ఏ పని చేసినా ఏ పని చేసినా కర్మ చేసినప్పుడు కూడా వంట చేసినప్పుడు లేకపోతే ఏ పని చేసినా శాంతుడుగా చేయాలి ఉపాసనే అక్కర్లా ఏ పని చేసినా పాఠం చదివితే శాంతుడే చదవాలి పాఠం చెప్తే శాంతుడే చెప్పాలి ఎవడతోటో డిస్కషన్ పెట్టేసుకుని మనస్సుంతా చెడగొట్టుకుని వచ్చి సర్వత్ర ప్రసిద్ధోపదేశాతను మొదలెట్టుకోవాలి శాంతంగానే చేయాలి పని చేసిన ఎప్పుడూ శాంతుడుగానే ఉండాలి చపాతీలు తయారు చేశారనుకోండి శాంతుడుగా ఉండి చపాతీలు తయారు చేయాలి ఏ పని ఎవరితో మాట్లాడితే శాంతుడుగా ఉండి మాట్లాడాలి అవతలవాడు అశాంతిగా ఉన్నా కూడా మనం శాంతుడుగా ఉండి మాట్లాడాలి అవతలవాడు తిట్టినా కూడా మనం శాంతుడుగా ఉండి మాట్లాడాలి అవతలవాడు మనం తిట్టాడు అనుకోండి ఆ తిట్లని మనం తీసుకోకపోతే ఏమవుతాయి మనకి కమిటీ ఉంది unless you appropriate them to yourself they are not terus tarvata vaadu ashaanti ga undi tappu chestunte manam ashaanti ga undi tappu enduku cheyali kabattu vaadu entha ashaanti ga matladuthunna manam shaanthanga undagalagali kshamaartham vaariki shakti lekapothe akka nunchi dooranga poyi dooranga velipovaar shakti undatle ink samasya shakti undali ఎలా ఎదరవాడు ఎలా మాట్లాడినా మనం శాంతంగా ఉండాలి ఇది లోక వ్యవహారంలో ఇక ఉపాసన చేసేప్పుడు శాంతంగా ఉండాలని వేరే చెప్పాలా పూజ చేసేప్పుడు హడావిడి హడావిడిగా అర్థహాసంగా చేసినట్లయితే మనస్సుకి శాంతి ఉండదు సింపుల్గా చేసుకుంటే శాంతంగా చేసుకోవచ్చు ఊరికే ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీరు పూజ మొదలుపెట్టారనుకోండి ఈ అతిథులకి కాఫీ రోటీలు సప్లై చేస్తున్నారా ఆహడాల్లోనైనా ఉంటారు లేకపోతే పూజ ఈ రెండింటికి మనస్సుకి విక్షేపం వచ్చేస్తుంది ఏ పని చేసినా విక్షేపం లేకుండా చేయాలి ఇక జగత్తును దర్శించేప్పుడు ఈ జగత్తంతా కూడా తజ్జలా అన్న తత్తు నుంచి పుట్టి తత్తుంటే పరమాత్మ పరమాత్మ నుండి పుట్టి పరమాత్మ నుండే మనుగడ సాగిస్తూ అన్నంటే మనుగడ లా అంటే ఆ పరమాత్మ మీదే విలీనం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ జగత్తు పరమాత్మ కంటే భిన్నంగా లేదు ఇదంతా కూడా ఈ నామరూపాత్మకమైన ఈ జగత్తంతా కూడా పరమాత్మయే సర్వం కల్విదం బ్రహ్మ అని జగత్తును దర్శించాలి అలా శాంతంగా జగత్తును ఆ దర్శించాలి అది ఉపాసనండి అది షాండిల్య విద్య ఆ ఉపాసనలో కొంచెం ముందుకు వెళ్ళి ఆ పరబ్రహ్మ గురించి చెప్తూ చెప్తూ ఎలా మొదలుపెట్టారు మనోమయ ప్రాణశరీర సర్వకర్మ సర్వగంధ సర్వరస అవాకి అనాదర అభ్యాత్త అని చెప్పారు అది శాంగర్య విద్య యొక్క ఇంకా తర్వాత పెద్ద చిన్న ఉపాసన ఆ పరమాత్మ మనోమయుడై ఉన్నాడు మనస్సు అంటే మీరు మీ మనస్సే నా మనస్సు మీ మనస్సే ఆ మనస్సే ఇంక మళ్ళీ వేరే మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మనస్సే దేవుడికి మనస్సు ఉండదు మనస్సు కార్యం దేవుడు కారడు కారణస్వరూ కూడా ఇంక వనస్సు ఉండదు సో మనస్సు కార్యం కాబట్టి మనస్సు ఉండేది జీవుడికే ఆ జీవుడి మనస్సునే మనస్సుగా చేసుకుంటాడు దేవుడు నిన్న గీత పాఠంలో చదివాము దేవుడికి చేతులు ఉండవు మన చేతుల్నే ఆయన తన చేతులుగా చేసుకుంటాడు మన కాళ్ళనే ఆయన తన కాళ్ళగా చేసుకుంటాడు మన మనస్సే ఆయన మనస్సు మనోమయ ప్రాణ శరీర ప్రాణ అంటే ఇదే ఇదే ఈ లైఫే ఇవ్వ చెయ్యలే ఇలా ఊపుతున్నామంటే దానేందు ప్రాణం ఉన్నదనయే కదా ఈ ప్రాణమే ఆయన యొక్క దేహము అంటే ఈ ప్రాణం ద్వారానే ప్రకటమవుతావు దేహం అంటే ఉపాధి అని రాణోపాసకుడు సర్వకర్మ సర్వరస సర్వగంధ వీటిల్లో ఇది మంత్రం అభ్యాప్త అంటే సర్వమును వ్యాపించిన వాడు అవాకి అంటే ఇంద్రియములు లేనివాడు అనాదర తొట్టుపాటు ఆదుర్ద పడని వాడు అని చెప్పారు ఇప్పుడు ఈ విశేషణాలను చూసినట్లయితే మనోమయ ప్రాణ శరీర దగ్గరే పేచీ పేచి అంటే ఇబ్బంది సర్వకర్మ సర్వరస సర్వగంధ అంటే దేవుడని తెలుస్తూనే ఉందిగా అవాకి అనాదర అభ్యాత్ అది కూడా దేవుడే ఈ మనోమయ ప్రాణ శరీర పేచి ఇది జీవుడా దేవుడా ఏమండి జీవుడా దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు జీవుడే దేవుడు అని మీరు అని కూర్చున్నారనుకోండి అప్పుడు జీవుడా దేవుడా అనే ప్రశ్నే కాదు క్షేత్రజ్ఞించాపి మాం విద్ధి అక్కడ ఈ ప్రశ్న ఉదయించదు ఒకవేళ ప్రశ్న ఉదయించినా అది పూర్వపక్ష రూపంగా ఉదయించి సిద్ధాంతంలో దాన్ని తిరస్కరింపబడుతుంది జీవుడా దేవుడా అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే అది ఉపాసనా ప్రకరణం చాండల్య విద్య ఎత్కించి భేదం లేండే ఉపాసన సిద్ధించదు ఈ మాటంతా చెప్పాను ఆ రోజుల్లో మీ పాఠంలో ఎత్కించి భేదాన్ని పెట్టుకుని అక్కడ ఉపాసనని చెప్పారు అంచేతనే అక్కడ మే ఆత్మ అంటాడు నేను మరణించి ఈ పరమాత్మందు నేను చేరుకుంటాను అంటాడు ప్రేత్య అహం అభిభవితాస్మి అభిభవితాస్మి అంటే లుక్ మధ్య ఉత్తమ పురుష ఇక వచ్చిన మరణించి నేను ఈ పరమాత్మను చేరుకుంటాను అన్నాడంటే అది ఉపాసనే తప్ప జ్ఞానం కాదు కాబట్టి ఉపాసనా ప్రకరణం జీవుడు దేవుడు రెండు తత్వాలు ఉంటాయి ఉపాసనలో రెండూ ఉంటాయి ఎత్కించిన భేదం లేదే మీకు ఉపాసన ఉండదు కాబట్టి షాండిల్య విద్య అంటే షాండిల్య మహర్షికే దర్శింపబడిన ఉపాసన అని అర్థం ఈ మొత్తం ప్రకరణం అంతా ఉపాసనకి సంబంధించి అయితే జ్ఞానాంగమైన ఉపాసన ఎటువంటి ఉపాసన అదే చండి ఉపాసన లేకపోతే ఉచ్చిష్ట గణపతి ఉపాసన కోరికలు తీరే ఉపాసన ఇలాంటి ఉపాసన కాదు ఇది ఇది చాలా ఉన్నత స్థాయికి అవన్నీ రాజసోపాసనలు ఇది సాత్వికమైన ఉపాసన ఎటువంటి ఉపాసన అంటే ఈ ఉపాసన చేసినట్లయితే వీడు ఆత్మజ్ఞానానికి అర్హుడవును అటువంటి ఉపాసన ఈ ఉపాసనలో అభేదము మనకి మనకి సిద్ధాంతమే అభేదము గురించి అసలు ప్రశ్న ఎప్పుడూ లేదు అభేదము సిద్ధాంతమే కానీ ఆ ఎక్కించ భేదమును స్వీకరించి ఉపాసనను మనం నడిపిస్తాం ఇది శాండిల్య విద్య యొక్క స్వరూపం తెలిసిందండి ఇంకా బ్రహ్మసూత్రాల దగ్గరికి రండి చాండ్రి విద్య మీకు గుర్తు వచ్చిందా ఓకే ఇంకా బ్రహ్మసూత్రాల దగ్గరికి వస్తే నాలుగు అధ్యాయాలు ప్రథమాధ్యాయానికి నాలుగు పాదాలు అంతా నాలుగు నాలుగు నాలుగు తోటి నడుస్తూ ఉంటుంది బ్రహ్మసూత్రాలు అసలు బ్రహ్మంటేనే నాలుగు బ్రహ్మచతుష్పాత్ ఆయనకి నాలుగు పాదాలు అన్నారు ఏమిటి బ్రహ్మకి నాలుగు కాళ్ళు ఏమిటన్నారు తూర్పు దిక్కు పటమర దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు నాలుగు కూడా ఆయన కాళ్ళు అన్నారు అంటే ఏమైనా బ్రహ్మ సర్వవ్యాపకము అని ఎంత అందంగా చెప్పినట్టయి లేకపోతే సుసూప్తి జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడు పాదములు తురీయము నాలుగవ పాదము అప్పుడు పాదశబ్దానికి అర్థం లేనే చెప్పాలి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు పాదములు ఉన్నప్పుడు పద్యతే ఏభి ఇది పాద ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలుగుతారు కనుక ఆ మూడు పాదములు ఆత్మస్వరూపం ఎక్కడుందండి జాగ్రత్త వ్యవస్థలో ఉంది చూసుకో అలా మూడింటి ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలుగుతారు అని కరణం వ్యుత్పత్తి చెప్పి పద్యతే ఏభి పద్యతే బ్రహ్మ ఆత్మ ఏభి వీటి ద్వారా పొందబడుతుంది కనుక పాద తులీయ దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ పద్యతే ఇది పాద పొందబడేది తులీయమే కనుక అది కర్మ వ్యుత్పత్తి అంట కర్ణ వ్యుత్పత్తి మూడు పాదములు అది కర్మ వ్యుత్పత్తి అవి నాలుగు పాదములే ఈ నాలుగు పాదములు బ్రహ్మచతుష్పాత్ బ్రహ్మకి నాలుగు పాదాలు బ్రహ్మకి నాలుగు పాదాలు ఉన్నప్పుడు మరి బ్రహ్మసూత్రానికి నాలుగు అధ్యాయాలు ఉండడము ప్రతి అధ్యాయానికి నాలుగు పాదములు ఉండడము చాలా సొగసుగా ఉన్నది ఓకే ఈ నాలుగు పాదాల్లో ప్రథమ పాదం పూర్తయింది ద్వితీయ పాదములు అడుగు పెడుతున్నాం ఈ ప్రథమ పదానికి ద్వితీయ పదానికి మధ్యన ఉండే సంబంధాన్ని చెప్పాల్సి ఉంటుంది ఇది శాస్త్రం ఇది పురాణం కాదు కదా పురాణ కాలక్షేపం కాదు కదా పురాణం అయితే నడుస్తూ ఉంటుంది రాముడు ఎక్కడో అడవిలోనే ఉన్నాడు ప్రస్తుతానికి పూజ స్వామికి దృష్టాలు ఇది మీరు పదిహేను రోజులు పురాణం వెళ్ళడం మానేశారనుకోండి శాస్త్రి గారు చెప్తూ ఉంటారు పురాణం గుడిలో రోజు గంట సేపు సాయంకాలం ఆయన అరికిల్ నాంతర ఆయనే ఆయన పుస్తకాలు ఆయనే తెచ్చుకుని వస్తారు వచ్చి అక్కడ కూర్చుంటారు కూర్చోగానే ఆయన పురోహితుడు ఉంటాడు కదా పూజారి గారు శాస్త్రులు గారు ప్రసాదం ఏమైనాపుచ్చుకుంటారా కొద్దిగా పొంగల్ అంటే ఆపుచ్చుకుంటానండి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు ఆ ప్రసాదం తీసుకుని అక్కడే నీళ్ళు ఉంటుంది మంచి నీళ్ళు కూడా చెంబుతో తీసుకొచ్చి పెడితే ఆ నీళ్ళు తాగి కూర్చుని ఈ లోపల రెడ్డి గారు ఓ నాయుడు గారు ఓ చౌదరి గారు ఇంకో శాస్త్రులు గారు అలా ఒక్కొక్కళ్ళే డ్రిఫ్టిన్ వస్తూ ఉంటారు వచ్చి అలా ముందు శాస్త్రులు గారు కూర్చున్నారు పాఠానికి అని పాఠం మీద శ్రద్ధ కాదు ముందు దేవుణ్ణి దండం పెట్టాలి ఆ నందీశ్వరుడి కొమ్ములోంచి దేవుడికి ఇవన్నీ పూర్తి చేసి విభూతులకి పెట్టుకుని ఆ పొంగళలో పుచ్చుకుని అప్పుడు అక్కడ స్తంభం ఒకటి చూసుకుని అక్కడ పొలపడతారు ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు మైకు ఉండదు ఏముండదు ఈ లోపల అమ్మలక్కలు అరవై మంది చేరతారు అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన మొదలు పెడతాడు రామాయణం కొద్దిసేపు చెప్పుకుని మళ్ళీ గంట అయిన తర్వాత తన అలకి పుచ్చుకొని వెళ్తాడు దీనికి అలవాటు పడున్నారు జరుగు వెళ్ళారండి ఇది నాలుగు రోజుల నుంచి సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాను చూద్దరుగా మీ సంచీలో పెట్టండి సో కాబట్టి పురాణ కాలక్షం ఇది లేడ్ బ్యాక్ వ్యవహారం శాస్త్రం కదా సో పూజ స్వామిజీ అంటారు పదిహేను రోజులు మీరు వెళ్ళం మానేశారనుకోండి ఈ పురాణానికి పదహారో రోజు వెళ్తే మళ్ళీ శాస్త్రులు గారు అరికెల్లాంతరు పొంగలు ఇవన్నీ ఉంటాయి రాముడు ఎక్కడుంటాడు అడవిలోనే ఉంటాడు ఎక్కడికే వెళ్ళాడు హీ స్టిల్ ఇన్ ది ఫారెస్ట్ అలాగా కాదు శాస్త్రీయమైన ప్రసంగం కదా బ్రహ్మసూత్ర ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదంలో చేసిన చర్చ ఏమిటంటే స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల విచారం ఇది వాక్య విచారం ఉపనిషద్వాక్యముల యొక్క తాత్పర్యాన్ని దిగ్గుదేల్చుటొరకై వాటి మీద విచారం చేస్తున్నాం పదాల గురించి విచారం కాదు వాక్య విచారం ఈ స్పష్ట బ్రహ్మలింగములు ఆ వాక్యాన్ని చూడగానే ఇది బ్రహ్మే అని స్పష్టంగా తెలుస్తూ వాటి యొక్క విచారం లింగము అంటే శివలింగం అనుకున్నారు ఇంత వేదాంతం విని లింగం అంటే శివలింగం అని అనుకుంటే నేను పుసలు మూసించుకెళ్ళిపోవాలి ఈ మాట మొన్న అక్కడ కూడా చెప్పినట్టున్నాను లింగము హేతువు అంటే ఈ హేతువులను బట్టి ఇది బ్రహ్మ నుండి తెలుస్తూనే ఉంది స్పష్టంగా దీంట్లో ఇంకా ఆలోచన ఉన్నాయి ఇప్పుడు ఎవని భూతాను యాజంతే ఏ నాతాను జీవంతి అని మొదలుపెట్టారనుకోండి దేని నుండి ఈ సకల ప్రాణులు పుట్టుతున్నావో మనలా మొదలుపెట్టారనుకోండి ఇది బ్రహ్మే అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వాటి విచారమంతా కూడా గడిచినది ఇప్పుడు అంత స్పష్టంగా తెలియని వాక్యాలు ఉన్నాయి అస్పష్ట బ్రహ్మలింగా ఇదంతా కూడా మనకి ఇక్కడ అవతారిఖలో శంకర భగవత్ పద చెప్తారు నేను ఉంటే మీకు ప్రణాళికంతా నన్ను ముందు పెడితే ఈజీ అవుతుందని అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అస్పష్ట బ్రహ్మలింగం అని అంటే ఏమిటి ఇది బ్రహ్మంటావా లేకపోతే జీవుడు అంటావా లేకపోతే బ్రహ్మకాన్ని మరొకటి బ్రహ్మంటావా మరొకటి అంటావా బ్రహ్మ కాకపోతే అది ప్రకృతి అవ్వచ్చు జీవుడు అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు ఇది బ్రహ్మలా అనిపించట్లేదే కానీ కొద్దో గొప్ప బ్రహ్మ లక్షణాలు కూడా ఉన్నాయే అని సంశయం అటువంటి వాక్యాలు ఇప్పుడు మనోమయ ప్రాణ శరీర అలాంటిది సర్వకర్మ సర్వరస బ్రహ్మేనండి మరి మనోమయ ఏమిటిది ఇది జీవుడిది వాక్యం కూడా వస్తే ఒక్కటే సమానాధికరణం అన్నీ ఒకే విభక్తిలో ఉన్నాయి అయితే జీవుడు వాళ్ళు అదే బ్రహ్మ వాళ్ళి పొద్దు జీవుడందాము అంటే మరి సర్వకర్మ సర్వగంధ అది జీవుడిలా అవుతాడు అయితే బ్రహ్మేణమయ ఏమిటి పేచి అంటే మరి మనోమయ ప్రాణ శరీర బ్రహ్మలా అంటాం రెండో ఒకటే రెండో ఒకటేళ్ళంటాం ఉపాసనా ప్రకరణం జీవుణ్ణి దేవుణ్ణి విటివిడిగా పెట్టుకోవాల్సిన సందర్భం కాబట్టి ఈ వాక్యము ఎడల సందేహము గలదు బ్రహ్మా ఇది లేకపోతే జీవుడా అని అటువంటి అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములు గల సందర్భములను ఏరి వాటన్నిటిూ ప్రతిపాద్యము బ్రహ్మయే అని నిరూపించుట కొరకై ఒక పాదమును ఆచార్యులు ఫిక్స్ చేసుకున్నారు అది ప్రథమాధ్యాయ ద్వితీయ పాదము ఇదంతా కూడా భగవత్పాదులు వివరిస్తారు ప్రథమే పాదే జన్మాద్యత ఆకాశాదే సమస్తస్య జగత జన్మాది కారణం బ్రహ్మా గడచిన పాదాన్ని కొంచెం శంకరులు సంగ్రహిస్తూ ఉన్నారు మొదటి ఈ జగత్తుకు పుట్టుక మనుగొడ ప్రళయము మూడింటికి కూడా కారణము అంటే ఉపాదానము అని అర్థం పుట్టుక మనుగొడ ప్రళయములకు కారణము అంటే అది ఉపాదానం అవుతుంది ఇప్పుడు కొండ దేని నుండి ఏ తత్వము నుండి పుట్టెను అని నేను ఆగాను అనుకోండి అంటే మీకు వెంటనే డౌట్ రావచ్చు సుఖంగా కూర్చున్నారా ఇక్కడ ఏదైనా కుర్చీ ఉందా ఇంకోటి కుర్చీ ఉంది పర్లేదు ఓకే కుండ ఏ తత్వము నుండి పుట్టను అనగానే ఏమిటిన కుండ మట్టి గురించి చెప్తున్నాడా కుమ్మరివాడి గురించి చెప్తున్నాడా అని మీకు డౌట్ రావచ్చు కుండ ఏ తత్వము నుండి పుట్టి ఏ తత్వము వలన మను కూడా సాగిస్తుందో అన్నారనుకోండి ఇప్పుడు కొంచెం ఆ డౌట్ క్లియర్ అవుతుంది ఇది మట్టి అయి ఉంటుంది ఎందుకంటే కుండ పుట్టడం వరకే కుమ్మరవాడు కానీ ఆ తర్వాత దాని మనుగడికి ఆయనకి సంబంధం ఏం లేదు ఇది మట్టే అయి ఉంటుంది కుండ పగిలి దేని ఎందు విలీనమగుణో ఇది మట్టే ఎందుకంటే కుండ పగిలినప్పుడు ఆ చిన్న పెంకులు వెళ్ళి కుమ్మరివాడి ముఖానికి కతుక్కుంటాయా అతుక్కోవు కదా అవి మట్టిలో విలీనం కాబట్టి ఇది మట్టే కాబట్టి అది ఉపాదానము మట్టి అంటే ఉపాదానం కుమ్మరివాడు కనుక ఈ జగత్తునకు ఉపాదానము బ్రహ్మ అది వేదాంతుల యొక్క కఠోరమైన ప్రతిజ్ఞ చాలా పెద్ద ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏమిటంటే జగత్తునకు ఉపాదానము బ్రహ్మ ఎలాంటిదంటే ఇది ఆభరణములకు ఉపాదానము బంగారము మీ ముందు ఒక వంద ఆభరణాలు ఉన్నాయి మీకు బంగారాన్ని తెలుసుకోవాలని కోరిక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఆ బంగారం కోసం కాశీయ కైలాస ఎక్కడికి వెళ్తారు ఆ బంగారం కోసం ఆభరణాలు ఇక్కడ ఇవి వీట ఇవి ఆభరణాలండి మాకు బంగారం కావాలంటే వాడి గురించి ఏం చెప్తారు మోకో కహా ఢూంధేరే బందే మైతో తేరే పాష్మే వేదాంతుల యొక్క ప్రతిజ్ఞ అదేమంటే జగత్తునకు ఉపాదానము బ్రహ్మే మరైతే తీర్థయాత్రలు ఎందుకున్నాయి అంటే చూడండి మీరు శాంతిని పొందుటకు పరుగులు తీయనక్కరలేదు శాంతి మీ స్వరూపమే ఉన్నది కానీ ఆ సత్యం తెలియాలంటే ఎంతో కొంత పరిగెత్తితే కానీ ఆ సత్యం తెలియదు ఎంతో కొంత పరిగెత్తి కాళ్ళు నెప్పులు పుడితే కానీ ఆ పరిగెత్తాలనే ఆ వ్యగ్రత తొలగి శాంతిగా ఉండడానికి ఈ పరుగులు అనవసరం తెలుసుకోవాలంటే పరిగెత్తిన వాడికి తెలుస్తుంది ఏ పరుగు లేని వాడికి ఏమీ తెలియదు వాడు మూల పడు కూర్చొని ఉంటాడు పరిగెత్తేసిన వాడికి మనం దేనికోసం పరిగెత్తామో అది పరిగెత్తక్కర్లేకుండానే దొరుకుతుంది అని వాడికి తెలుస్తుంది అది అనుభవానికి వస్తుంది అందుకోసం కొంచెం తీర్థయాత్రలన్నీ చేసేస్తే అక్కడికి ఆ అదుర్ద తీరిపోతే అప్పుడు కూర్చొని ఆత్మస్వరూప విచారాన్ని వీడు ఓపికగా చేయగలుగుతాడు అందుకోసం తీర్థయాత్ర మహర్షులు వాళ్ళు తీర్థయాత్రలు అవి చేయలేదు తీర్థయాత్రలు కొంచెం ఆధునిక పురాణ పురాణ మతం వచ్చాక తీర్థయాత్రలు వచ్చాయి తప్ప వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు వాళ్ళందరూ ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉండినే కానీ ఇంకక్కడి నుంచి బస్సులు కార్లు టీ టోటు తిరిగిన వాళ్ళు కాదు ఎనీవే సో జగత్తునకు ఉపాదానము పరమాత్మ అనే ఈ విషయాన్ని ఈ జగత్ అంటే ఏమిటనుకుంటున్నారో ఆకాశాలే ఆకాశంతో మొదలుపెట్టే జగత్ అంటే ఆకాశం వాయువు నింగి గాలి నిప్పు నీరు నేల ఇంతే జగత్తు సకల జగత్తు కవర్ అయిపోయింది ఆ జగత్తులకు బ్రహ్మ ఉపాదానము అనే విషయాన్ని జన్మాద్యశయత అనే సూత్రంలో చెప్పినారు అనే గడచిన పాదాన్ని శంకరులు చక్కగా సంగ్రహాన్ని చేసి చూపిస్తున్నారు ఈ పారాగ్రాఫ్ చదివేస్తే మీకు ప్రథమపాదం యొక్క సారమంతా వచ్చేసింది అంత బాగా ఉంటుంది సంగతి భాష్యం తమస్త జగత్ బ్రహ్మణ యాతిత్వం నిత్యం సర్వ్ఞత్వం సర్వశక్తిత్వం సర్వాత్మత్వం ఇవ్జాతీయకా ధర్మా ఆ ప్రథమ పాదంలో ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని నిర్ధారించే సమయంలో ఆ పరబ్రహ్మకు ఇన్ని ధర్మములు గలవు అని చెప్పబడియే ఉన్నది ఏమిటా ధర్మాలు ఆ సమస్త జగత్కారణమైన ఆ బ్రహ్మ వ్యాపి సర్వమును వ్యాపించి ఉంటుంది ఆకాశమును వ్యాపిస్తుంది వాయువును అగ్నిని జలములను పృథివి సర్వము అంటే ఏంటే ఈ సర్వమును కూడా వ్యాపించి ఉంటుంది ఇది బంగారము నెక్లెస్లోనూ ఉంటుంది కడియములోనూ ఉంటుంది కర్ణాభరణంలోనూ ఉంటుంది హస్తాభరణంలోనూ ఉంటుంది బంగారం సర్వమునందు ఉంటుంది అన్నట్టుగా బ్రహ్మ సర్వమునందు వ్యాపించి ఉంటుంది తర్వాత నిత్యమై ఉంటుంది మీకు ఆత్మతత్వాన్ని పరమాత్మను తెలుసుకునేటువంటి హేతువులు ఇవన్నీ లింగములు అంటారు వీటిని పట్టుకుని మీరు పరమాత్మని అన్వేషించాల్సి ఉంటుంది బ్రహ్మ నిత్యమై ఉంటుంది నిత్యము అది బ్రహ్మకు అనిత్యమత్వం అనేది ఉండదు అంటే నిత్యము అంటే అర్థం కాలమునకు అతీతమై ఉంట అనర్థం చాలామంది ఏమనుకుంటారండి నిత్యం అంటే మామూలుగా ఈ టైం ఇలా పోతుంది కదా ఏ రోజులాగా రెండు వేలు పోయి రెండు వేల ఒకటి వచ్చింది అది పోయి రెండు వచ్చింది అలాగా ఈ లోపల వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు పోయి వాళ్ళు పోతూ ఉంటారు ఆ బ్రహ్మ మాత్రం అలాగే అలా ప్రవాహంలో నిలిచి ఉంటుంది అని అనుకుంటారు దాని పేరుంది దానికి ప్రవాహ నిత్యత్వము అని అలాంటి నిత్యత్వం కాదు అలాంటి నిత్యత్వం కాదు ప్రవాహ నిత్యత్వం కాదు కాలము యొక్క పరిధికి అతీతమైన తత్వం అకాల్ కాలము లేని అకాల్ అకాల్ తఖ్ అంటాడు తఖ్త్ కాలాంతర్గతమై ఉంటుంది ఎప్పుడు ప్రారంభమై ఇంకోప్పుడు అంతమవుతుంది తఖ్త్ అంటే పీఠం ఏదో అది ఉంటుంది పీఠం అది ఒకప్పుడు ప్రారంభమై ఉంటుంది ఇంకోప్పుడు అంతమవుతుంది కానీ ఏదో చరిత్ర అని ఉంటాయి అకాల్కి అలాంటివి ఏమి ఉండవు అకాల్ కాబట్టి ఆ పరమాత్మ తత్వము అకాల్ కాలమునకు అతీతమైనది తర్వాత సర్వజ్ఞత్వం సర్వమును తెలిసేది ఇవన్నీ ఆత్మలక్షణాలే బ్రహ్మకి సర్వమును తెలిసేది ఇప్పుడు మీకు ఎలాగంటే ఈ లోకంలో వాళ్ళు ఫలానా వాళ్ళు నగను ఒక తయారీ తయారు చేశారు బంగారానికి ఆ నగ గురించి మాత్రం తెలియదు అన్నానికి వీలున్నదో బంగారానికి కొత్తగా తయారు చేసిన ఆ నగ గురించి కూడా తెలుస్తుంది అలాగనమాట సంథింగ్ లైక్ దాట్ ఎందుకంటే బంగారం వ్యాపించియే ఉంటుంది దాని వెళ్ళు కూడా కాబట్టి సర్వమును వ్యాపించి ఉన్న పరమాత్మకు సర్వము తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు నేనున్నాననుకోండి ఈ నేను దేహమునంతనూ వ్యాపించి ఉన్నాను కాబట్టి దేహం తెలుస్తూ ఉంటుంది మనస్సును వ్యాపించి ఉన్నాను మనస్సు తెలుస్తూ ఉంటుంది అలాగనమాట అంటే ఆ సందర్భం తెలుస్తుందని అంతేగాని అస్తమానం అంది అలా తెలిసేసుకుంటూ ఉండిపోతారని కాదు అంటే దట్ పొటెన్షియల్ ఈ స్వేర అభిప్రాయం సర్వజ్ఞత్వం తర్వాత సర్వశక్తిత్వం సకల శక్తులను పరబ్రహ్మ కలిగి ఉన్నది ఇప్పుడు ఆకాశానికి గ్రావిటేషన్ శక్తి ఉన్నది అది పరమాత్మలో పరమాత్మ యొక్క శక్తియే వాయువుకి వీచే శక్తి నిప్పుకి వేడి చేసే శక్తి నీటికి ఎలక్ట్రిసిటీ శక్తి పృథివికి మ్యాగ్నెటిజం అనే శక్తి కదండి ఈ శక్తులన్నీ కూడా పరమాత్మ యొక్క శక్తులే తర్వాత ఆ పరమాత్మ సర్వ సర్వమునకు ఆత్మయే ఉన్నాడు అది కూడా మళ్ళీ బంగారమే ఇప్పుడు నెక్లెస్ తీసుకుంటే దాని ఆత్మ ఏమిటి బంగారం అంచేతనే ఈ నెక్లెస్ కొనేవాళ్ళు కూడా ముందు ఆ డిజైన్ అంతా చూసుకుంటారు అది బాగా నచ్చిన తర్వాత అప్పుడు దాని ఆత్మ గురించి విచారణ గలపడతారు ఏమంటే ఇది ఇది ఏ బంగారం అంటారు ఇరవై నాలుగుగా అంటే అయ్యా ఇరవై నాలుగు తో ఆభరణాలు తయారు కావు కొంచెం తగ్గిస్తే కానీ ఆభరణానికి అది యోగ్యం కాదు ఓకే అండర్స్టాండ్ ఇరవై మూడా ఇరవై మూడు కాదు ఇరవై రెండు అయ్యి ఉండాలి ఇరవై రెండు అయితే కూడా కొంచెం ఖరీదు ఎక్కువ పడుతుంది ఇది పద్దెనిమిది అని వాడు ఏదో చెప్తాను లేకపోతూ ఉంటుంది అది కాబట్టి కనుక ఇది ఆత్మవిచారం అంటే అలా ఉంటుంది ఆత్మవిచారం అలాగే ఒక కొండ ఉన్నది ఈ కొండ యొక్క ఆత్మ ఏమిటి నది యొక్క ఆత్మ ఏది ఈ మైదానం యొక్క ఆత్మ ఏది అక్కడ ఉండే చెట్టు యొక్క ఆత్మ అక్కడ ఉండే పశువు యొక్క ఆత్మ అక్కడ ఉన్న పశువుల కాపరి యొక్క ఆత్మ ఒక పర్టికులర్ సీజన్లో ఒకటే అది ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఇది చాలా పెద్ద ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి వీటన్నిటి యొక్క ఆత్మ ఒక్కటే ఒకే సత్ వీటన్నిటి ఎందు ఉన్నది వీటిలో కొన్ని చరము కొన్ని అచరము కదిలేవి కథలే అన్నిటి కూడా ఒకే పరమాత్మ సద్రూపముగా నిలిచి ఉన్నది సర్వాత్మత్వం ఇటువంటి ధర్మాలు ఇంకా ఇంకా చెప్పచ్చు ఇటువంటి ధర్మములన్నీ కూడా ఆ పరబ్రహ్మవి సుస్పష్టముగా తెలిసేవి చెప్పబడియే ఉన్నవి అర్థాంతర ప్రసిద్ధానాంచ శబ్నా బ్రహ్మ విషయత్వేతు ప్రతిపాదన కానిచిద్వాక్యా స్పష్ట బ్రహ్మలింగా సహ్యమానా బ్రహ్మపదత నిర్ణీత ప్రథమపాదంలో కొన్ని వాక్యములు కానిచిద్ కొన్ని వాక్యములు ఎటువంటి వాక్యములవి స్పష్ట బ్రహ్మలింగాన్ని ఇవి బ్రహ్మను చెప్పే మాట ఇది అని స్పష్టంగా తెలుస్తూ ఉండే వాక్యాలు లింగము బ్రహ్మ యొక్క లింగము స్పష్టంగా తెలుస్తూ నేను చెప్పాను కదా ఎటో వాయిమాని భూతాన్ని గాయంతే అంటే అది బ్రహ్మలింగమే అటువంటి స్పష్టమైన బ్రహ్మను బోధి సూచించే హేతువులు కలిగిన వాక్యములు ఏవి ఆ వాక్యములలో కొన్నిటిని లెక్కలోకి తీసుకుని వాటి మీద చర్చ మొదలుపెట్టారు ఆచార్యులు ఆచార్యులు అంటే బాదరాయణాచార్యులు వాటి మీద చర్చ మొదలుపెట్టారు మొదలుపెట్టి ఇవన్నీ వాక్యములు ఆ పరబ్రహ్మనే బోధిస్తున్నవి అని చెప్పారు ఎందుకంటే చర్చలకు బ్రహ్మలింగము స్పష్టంగా ఉంటే ఈ మీమాంస ఇది మీమాంస చర్చ మీమాంస ఎందుకు అంటే ఆచార్యుని యొక్క దృష్టిలో అవి స్పష్టంగానే ఉన్నప్పటికీ సామాన్యుల యొక్క దృష్టిలో ఓపసరంత సందేహం ఉంటుంది వాటిల్లో అలాంటి సందేహానికి హేతువు గలదు ఎందుకు సందేహం వచ్చిందో తెలుసిన అక్కడ ఏం చేశారంటే కొన్ని శబ్దములను ప్రయోగించారు ప్రయోగించి బ్రహ్మను బోధించారు కేశాంచిత్ శబ్దానం బ్రహ్మ విషయత్వ హేతు ఇది బ్రహ్మమును బోధించే హేతు అని చెప్పేప్పుడు కొన్ని శబ్దములను ప్రయోగించారు ఆ శబ్దములు ఎటువంటి శబ్దములు అర్థాంతర ప్రసిద్ధ వాటికి ఇంకో అర్థం అంటే బ్రహ్మతో సంబంధముడైన అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఉంటుంది కాబట్టి సందేహం వచ్చేస్తుంది ఇప్పుడు ఆకాశము అని ఉన్నది ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అని ఉంది ఆకాశాధికరణము అనే అధికరణానికి అది విషయం అది ప్రథమ పాదంలో వెళ్ళింది అది అక్కడ ఆ వాక్యాన్ని చూసినట్టునే ఏమిటి సర్వాణి భూతానికి సముత్పతింటే అంటున్నారే సకల ప్రాణులు పుట్టును అనగానే అది బ్రహ్మయ్య ఉండాలి స్పష్ట బ్రహ్మలింగము బ్రహ్మేణయ్యా బ్రహ్మేణని నేను నాకు తెలుస్తూనే ఉన్నది బ్రహ్మని కానీ ఈ శబ్దం ఏమిటి ఆకాశం అంటే ఈ భూతాకాశం కదా కాబట్టి ఆకాశం అంటే బ్రహ్మని ఎవడైనా అనుకుంటాడా అనుకోడు ఆకాశరాజు గారు ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు కొన్ని కొంచెం ఎప్పుడైనా ఒకటి రెండు పాఠాలు వింటే బాగుంటుంది ఆకాశరాజు పిల్లని కడిగి ఇచ్చాడు కథలు ఇలా ఉంటాయి కదా వాటికి ఆకాశరాజు ఇది ఆకాశము బ్రహ్మ ఏదో అలాగే దానికి అలా ముడి పెట్టుకోవాల్సి అలా ముడిపెట్టి పూజ స్వామికి మాట చెప్పారు నాతో చెప్పారు ఇంకా ఆ మొదటి చెప్పారు నన్ను కొత్త పెద్దగా చూడండి ఈ కథలు ఉంటాయి కదా వీటిని వ్యాలిడేట్ చేసేటువంటి ఒక బాధ్యత మన నెక్కి మీద ఉంది మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించి వ్యాలిడేట్ చేయాలి లేకపోతే జగత్ లోకంలో జనులకు మూర్ఖత్వంలో పడిపోతారు ఆ కథలకు ఒక ఒక చక్కటి రూపాన్ని ఇచ్చే పూచి మన మీద ఉంది అని చెప్పారు అందుకోసం నేను కథ ఆకాశం ఆకాశరాజు గారంటే ఏదో ఇలాంటి సందర్భం ఉండాలి దానికి వెంకటేశ్వర స్వామి అంటే బ్రహ్మ బ్రహ్మకి ఆకాశాదేవ సముత్పత్తి ఏముంది సర్వానుభూత ఏమంటే ఆకాశం అంటే భూతాకాశం కదా మరి అంచేతనే దాన్ని ఒక అధికరణం పెట్టుకోవాల్సి వచ్చింది పెట్టుకుని ఆకాశస్థల్లింగా అని సూత్రం ఆకాశాన్ని ఆ వాక్యంలో వెనపడ్డ ఆకాశం అది భూతాకాశం అనుకుంటారేమో పిడుక్కి బియ్యానికే ఒకే మంత్రం కాదయ్యా ఆకాశానికి భూతాకాశం ఉందనే మాట అందరికీ తెలుసు పిల్లలకు కూడా తెలుసుది కానీ ఇక్కడ ఆకాశం ఉంటే మటుకు బ్రహ్మయే అది ఎలాగంటారేమో తదంటే బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క లింగము స్పష్టంగా ఆకాశ శబ్ద ఆకాశ శబ్ద ఘటిత వాక్యమునందు ఆకాశాదేవ సముత్పద్యే సర్వాని భూతాన్ని ఇత్యాది వాక్యమునందు ఆ లింగము స్పష్టంగా తెలుస్తోంది నీకు సందేహం కావడంలో తప్పు లేదు ఎందుకంటే ఆ శబ్దానికి వేరే అర్థం లోకంలో ప్రసిద్ధంగా ఉండడం చేత సందేహం వచ్చింది కనుక నీ సందేహాన్ని మేము అంగీకరించి విచారం చేసి అది బ్రహ్మయేని నిరూపించడమైనది ఇది ప్రథమ పాదము యొక్క లక్షణం పునరపి అన్యాని వాక్యాన్ని అస్పష్ట బ్రహ్మలింగాన్ని సందేహ్యంతేమండి స్పష్ట బ్రహ్మలింగ వాక్యముల వద్దనే వీడికి సందేహం వస్తే అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాల దగ్గర సందేహం రాదని సందేహం వస్తుందని వేరే చెప్పాలా ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది ఇటువైపు వెళ్తే కర్నూలు ఇటువైపు వెళ్తే మంత్రాలయము అని బోర్డు ఉంది అది చూసిన తర్వాత కూడా వాడికి సందేహమే ఏమవుతా రాంగు రోడ్డు పోతే ఎక్కడికి పోతాం ఏమిటో ఏమన్నా తెలిసి ఏమన్నా మా కర్నూలు వెళ్ళి ఇటే పోండాయా అంటే పోలే బాబు అని అటు పోతాడు అలా ఉన్నవాడికి అంత అలాంటి చేతస్తాం మనిషికి ఏ బోర్డు లేని చోట సందేహం రావటంలోనో లేకపోతే బోర్డు అయితే ఉంది కానీ దాని మీద కాగితాలు అతికించేసి సరిగ్గా కనపడటం లేదు కానుంది కర్నూలు అంటే కా కా అంటే కర్నూలేనండి ఇంకేముంది కా అంటే అక్కడ కా అంటే కాంటే కర్నూలే కడపైన కర్నూలు తర్వాతే వస్తుంది పోసం అస్పష్ట బ్రహ్మలింగముల దగ్గర సందేహం రావటంలో ఆశ్చర్యమే ఉన్నది కనుక ఆచార్యులు అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాలని కొన్నింటిని తీసుకుని సందేహానికి తావు ఉన్న వాక్యాలు తీసుకుని వాటిని నిర్ధారిస్తున్నారు ఆ సందేహం ఎలా ఉంటుందో చెప్తున్నారు కిం పరం బ్రహ్మ ప్రతిపాదయంతి ఆహోస్విత్ అర్థాంతరం కించిది ఇదిగానండి ఈ కాయకం వెనక్కి బాగుందండి ఈ అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములు ఇవి బ్రహ్మను బోధిస్తున్నాయా లేక బ్రహ్మ కంటే భిన్నమైన మరో తత్వమును దేనినైనా అంటే ప్రకృతి కావచ్చు జీవుడు కావచ్చు ఎల్లువో ఉంటాయి తత్వాలు వాటిని వేటినైనా బోధిస్తున్నాయా అనే సందేహము తప్పనిసరిగా వస్తుంది ఆ సందేహ నివారణ కొరకు ఇవి ప్రారంభమవుతుంది తన్నిర్ణయా ద్వితీయ తృతీయౌ పాదౌ ఆరేతే అటువంటి అస్పష్ట బ్రహ్మలింగ వాక్యములలో వచ్చిన సందేహములను పోగొట్టి పరబ్రహ్మే ప్రతిపాదించబడుతోంది అని స్పష్టంగా నిరూపించుట కొరకై రెండు మూడు పాదములు ప్రవర్తిల్చున్నవి ఇటు పేర్లు ఉన్నాయి ప్రథమాధ్యాయానికి సమ పేరు ప్రథమ పాదానికి స్పష్ట బ్రహ్మలింగ పాదము అని పేరు ద్వితీయ తృతీయ పాదములకు అస్పష్ట బ్రహ్మలింగ పాదములు చతుర్థ పాదానికి ఏదో పేరు ఆ రకంగా కాబట్టి ద్వితీయ పాదంలో ఉన్నాం మనం మొదటి అధికరణం ఇంకా కొన్ని మనం ఫినిష్ చేశాం ఈ అధికరణం ఎందుకనే ఆపేమంటే ఆ షాండిల్య విద్య అవ్వకుండా ఇది చదివి ఏమీ ఉపయోగం ఉండదు అంచేత ఆ షాండల్య విద్య చదివిన తర్వాత చదవడం కోసం ఆపినాను సో ఈ షాండల్య విద్యలో మనోమయ ప్రాణశరీర ఇత్యాది వాక్యాలు ఉన్నాయే అదో వాక్యం స్పష్టంగా కనపడుతోంది అస్పష్ట బ్రహ్మలింగం అది అలాగే ఇంకా ఒకటి రెండు ఉన్నాయి వాటిలో బ్రహ్మ అని అనిపిస్తోంది కొంచెం అస్పష్టంగా ఉన్న సందర్భం కాబట్టి ఇదంతా కూడా విచారం చేయాల్సిన అవసరం ఉన్నది సర్వత్ర ప్రసిద్ధోపదేశా అది ఈ సూత్రానికి అర్థం రెండే పదాలు ఉన్నాయి ఆ రెండు పదాలకు అర్థం భాష్యకారులు తర్వాత చెప్తారు ముందు విషయవాక్యాన్ని మనకి సూచిస్తూ ఉన్నారు ఏమిటి విషయవాక్యం ఇదమామ్నాయతే ఏమన్నా వేదంలో చెప్పిన దానికి ఆమ్నాయతే అని ఇట్లు చెప్పబడుతున్నది ఇటు చెప్పబడుతున్నది అంటే ఏదో పురాణంలోనో అక్కడ చెప్పిన దాన్నే అమ్నాయతే అని అన్నారు పక్ష్యత అని లేదో అన్నారంటే వేదంలో చెప్పిన దాన్నే అమ్నాయతే అన్నాయతే అంటే కర్మని ప్రయోగము ఇటు వేదమునందు చెప్పబడుతున్నది ఏమని సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత ఈ మంత్రానికి నేను అర్థం చెప్పేశాను ఇలా ఉందా మంత్రం ఆ శాండల్య విద్య ఈ మంత్రంతో ప్రారంభమవుతోంది ఇంకా ఏముంది అథు క్రతుమయ పురుష యథాతురస్మికే పురుషోవతి తథేత ప్రేత సక్రతుం కుీత అని మీరు ఉపాసన చేయాలి శాంతుడిగా ఉండి మీరు ఉపాసన చేయాలి ఎందుకండి ఉపాసన ఎందుకు చేయడం ఉపాసన అని అనే ప్రశ్న ఉదయించడం సహజం అథ హేతువు చెప్తున్నారు అథ హేత్వర్థే అథ ప్రయోగ అథ కలు ఎం చేతననుగా ఎందుచేతనగా చూడు మనిషి పురుష అంటే మనిషి క్రతుమయ అంటే సంకల్ప ప్రధాన రాచుర్యార్థంలో మయట్ట సంకల్ప ప్రధాన మనిషి ఉన్నాడే వాడి సంకల్పాలు ఎలా ఉంటాయో వాడి బతుకు అలా పోతూ ఉంటుంది సంకల్ప ప్రధానుడుగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కుర్రాన్ని చదువుకోరా అని కాలేజీకి పంపిస్తారు చాలా ధనాన్ని దాన్ని ఖర్చు పెడతారు ఎంతో ప్రేమతో వాడు చదువుకుని పనికొస్తాడని వాడు బాగుపడతాడని మనకు కూడా ఏదో కొంత సేవ చేస్తాడని అనుకుంటారు తల్లిదండ్రులు పూర్వం అలా భ్రమ పెట్టుకునేవారు అది భ్రమం తర్వాత తెలుస్తుంది ఎలాగాను అది భ్రమంటే అదేదో కుర్రాళ్ళ తప్పు అని నేను అంట వాళ్ళ జీవితం వాళ్ళది మన జీవితం మనది మనం వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని అనుకోవడం తప్పు కదా ఇప్పుడు స్వతంత్రమైన ప్రాణులు ఏ ప్రాణికి ప్రాణి ఓ కొంత కర్మాశయాన్ని తెచ్చుకుని ఈ దేహాన్ని స్వీకరించి ఆ కర్మఫలాన్ని అనుభవించి దేహాన్ని త్యాగం చేస్తూ ఉంటాయి అది జగత్తు యొక్క పరిస్థితి ఈ పరిస్థితిలో నా కర్మకి బట్టి నేను అనుభవించాలి కానీ వాడెవడో కుర్రాడు వచ్చి వాడు నన్ను ఉపకరిస్తాడని ఎలా అనుకుంటాం అది అనుకో అది పొరపాటు నా అభిప్రాయం అదే అంటే కానీ పిల్లలది ఏదో తప్పుందండి తప్పోప్పు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతూ ఉంటారు ఇలా ఇలా భ్రమ పెట్టుకుని ఏదో కొంత భ్రమ కొంత ప్రేమ రెండు కలిసి ఉంటాయి వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం కోసం కాలేజీకి పంపించి ఏదో చేస్తారు వాడు కాలేజీకి వెళ్ళి ఆ సగం చదువు సగంలో ఉండగా నేను ఓ అమ్మాయిని ప్రేమించాను అంటాను చదువు పూర్తయిన తర్వాత అనొచ్చు కదా సగంలో ఉండగా అమ్మాయి ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లం ఒక నన్ను మిడ్బెస్ట్ అని అమెరికాలో ఉంది ఒక తండ్రి నాతో చెప్పాడు వీడు అమ్మాయిని ప్రేమిస్తాను ప్రేమించాను అంటే ఐ ఆమ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే అప్పుడప్పుడు అబ్బాయిని ప్రేమించానని కూడా ఇంటికి వచ్చిన సందర్భాలు అమ్మాయిని ప్రేమించారంటే ఆశీస్సులు ఏం చెప్పాడు తండ్రి నాతో ఐ వాజ్ స్టంగ్ ఎందుకంటే లోకం అయితే మీరు వీడు అమ్మాయిని ప్రేమించే అది మరీ ఎక్స్ట్రీమ్ అది అమ్మాయిని ప్రేమించేరని వస్తాడు వాడి మనస్సుని మీరు మార్చడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా వాడు మారడు అంతగా నిలబడతాడు వీడు ఎదం చే ఎందుకో తెలుస్తున్నాండి క్రతుమయ పురుష మనిషి సంకల్ప ప్రధానం వాడు సంకల్పం చేసుకున్నాడంటే ఇంకా ఆ సంకల్పం నుంచి వాడిని తప్పించలేదు దీనికి ఆపోజిట్ కొంతమంది పెద్ద ఉద్యోగాలు పెద్ద చదువులు చదువు పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటాడు బ్రహ్మచారి పెళ్లి చేసుకోరా అంటే నేను చేసుకోనంటాడు కదా నీకేమైందిరా నెలకి పాతికి వేలు యాభై డబ్బు ఉంది ఉద్యోగం ఉంది సోషల్ స్టేటస్ ఉంది రూపం ఉంది అందం ఉంది అన్ని అవయవాలు మంచి ఆరోగ్యంగా ఉన్నాయి నీకేమైంది నిన్ను పెళ్ళాడడానికి రంహల్లం అంటే అమ్మాయిలు అరడవల మంది క్యూలో నిలబడి ఉన్నారు అమ్మాయిని పెళ్ళాడమంటే నువ్వు వద్దంటేటి రాని తల్లిదండ్రులు తల మొత్తుకుంటారు వాడు వెండు వెండు అంతే నాకు పెళ్ళు ఉంది అంతే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పెళ్ళి ఎందుకు వద్దని తల్లికి తండ్రికి అత్తయ్యకి మేనమాకి వీళ్ళెవరికే అర్థం కావు డజన్ మంది ఉంటారు వీళ్ళందరికీ అసలు ఏమీ పాలుపోని ఒక కరడుగట్టిన సమస్య వీడు పెళ్ళి అసలు ఎందుకు వద్దంటున్నాడు వాళ్ళనే పెళ్లి చేసుకోకపోతే చేసుకోకపోయాడు వీ అగ్రీ టు దట్ అహలు ఎందుకు వద్దంటున్నాడు అంటారు వాళ్ళకి అర్థం కాని పెద్ద జటిలమైన సమస్య అంటే దానికి ఒక్కటే సమాధానం క్రతుమయ పురుష క్రతుమయుడే పురుషుడు క్రతుమయుడు అలాగే ఉంటాడంతా అలాగే ఇంకోహుడు ఉంటాడు నేను సన్యాసం తీసుకోవాలని అనుకుంటాడు వాడు బతుకందా అలా అనుకోవడంతో గడిచిపోతుంది వాడు ఎప్పుడూ సన్యాసం చేసుకున్నాడు ఇంకొకళ్ళు ఉంటాడు సన్యాసం తీసుకోవాలనుకుంటాడు వెళ్ళి ఓ మొలక వేసి బుద్ధి చేసుకుని సన్యాసే లేచి కూర్చుంటాడు అది ఆ సంకల్పం అండి క్రతువు అంతే క్రతువ యొక్క రూప కాబట్టి నీ బతుకుని నీ బుద్ధిలో పుట్టే సంకల్పాలు నడిపిస్తున్నాయి మనిషి తెలుసుకో అయితే ఏం చేయమంటారు ఇప్పుడు తథేతఃప్రేత్య సంభవతి నువ్వు కనుక ఒక సంకల్పం చేసేవా ఆ సంకల్పం ఇక్కడ ఈ జీవితాన్ని నడిపించడమే కాదు చచ్చిపోయిన తర్వాత కూడా తరువాతి జన్మకు కూడా ఈ సంకల్పం వెళ్ళి అంతవరకు సాగుతున్నది దాని బలమంతటిది అంకేతనే నాకు ఈ కోరిక ఆ కోరిక నలా కోరికలు ఇన్ని నగలు కావాలి అన్ని నగలు కావాలని కోరుకున్నారనుకోండి మళ్ళీ జన్మలో గోల్డ్ స్మిత్ ఇంట్లో మా అమ్మాయి అయిపోతుంది సంథింగ్ ఎగ్జట్ అవుతుంది అదో అలాంటిదేదో వరకు ఏదో అవుతుంది కాబట్టి ఊరికి అలా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోకూడదు ఏ కోరికలు కోరుకోద్దు ఎందుకంటే సంకల్పం కదా అది ఆ సంకల్పానికి వివేకానంద స్వామి చెప్పారన్నమాట ఏ కోరికలు వద్దురా బాబు కోరిక తీరిపోయిందనుకో అక్కడికి ఆ సంకల్పానికి చెల్లు అయిపోతుంది కానీ తేరకపోతే మటుకు అది నీకు మళ్ళీ ఇంకో భర్త్ పట్టుకొస్తుంది ఆ కోరిక కోసం ఓ భర్త్ ఓ జన్మేస్తాలి ఒక అరడదని కోరికలు ఉంటే అరడదన జన్మలు వరుస పెట్టి ఎత్తాల్సి ఉంటుంది ఎంత క్లేషము ఏ కోరికలు పెట్టుకోని అలా పోతూ ఉండని జీవితం అని అంటే సలహా చెప్తారు ఆ సంకల్పానికి అంత బలం ఉంది ఈ జన్మలో కాకుండా మళ్ళీ జన్మలో కూడా సాగదీసేంత బలం ఆ సంకల్పానికి వస్తుంది కాబట్టి ఆ సంకల్పము యొక్క శక్తిని నువ్వు తెలుసుకో తెలుసుకుని ఏం చేయాలో తెలుసునా సక్రతుం గురి మీద ఇప్పుడు ఒక సంకల్పాన్ని చేయాలి ఏమని శాంత ఉపాసిత ఇ క్రతం కురువీత నేను భాష్యంలో నాకు గుర్తుంది షాండిల్ విద్యలో చెప్తారై నేను శాంతుడని ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి అని నువ్వు సంకల్పం చేసుకో నువ్వు సంకల్పం చేయంటే ఇంకా మిగతాది నేను చూస్తా సంకల్పం చేయను సంకల్పం చేస్తే సరిపడు